దెబ్బలు తగిలినందుకు నేను విచారించలేదు దండనకు గురి అయినాననే బాధ అమితంగా కలిగింది బాగా ఏడ్చాను మొదటి తరగతిలోను లేక రెండో తరగతిలోనో ఇలా జరిగింది అప్పుడు దొరాబ్జీ యదల్జీ గీమీ హెడ్ మాస్టరు ఆయన విద్యార్థులకు ఎంతో ఇష్టడు తనను నియమబద్ధంగా పనిచేస్తూ ఇతరుల చేత పని చేయించేవాడు చదువు బాగా చెప్పేవాడు పెద్ద తరగతి విద్యార్థులకు వ్యాయామం క్రికెట్టు అనివార్యం చేశాడు పెద్ద తరగతి విద్యార్థులకు వ్యాయామం క్రికెట్టు అనివార్యం చేశాడు నాకు అవి ఇష్టం లేదు నేను వాటిలో పాల్గొనేవాణ్ణి కాదు నా అయిష్టం సరికాదని ఇప్పుడు నాకు అనిపిస్తున్నది ఆ రోజుల్లో చదువుకు వ్యాయామానికి ఏమాత్రం సంబంధం లేదని నేను అనుకునేవాణ్ణి విద్యార్జనతో పాటు అనగా మానసిక శిక్షణతో పాటు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 ఘూపతి రాఘవ రాజపతి తవన సీతారా ఘుపతి రాజ